మనము దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు కొంతసేపు ప్రార్థనలో సమయం గడుపుదాం పరశుద్ర దేవా చేసేయా మీకు వదనాలనైనా సర్వనత్తుడ సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంబూద్రకు దేవా ఏసా మీకు వదనాలనైనా అదృశ్య దేవుని స్వరూపం ప్రవ్వ మీరు సైన్యములకు అధిపతివి ప్రవ్వ మీరు తిరిగి రానయన్నారు ఆ యొక్క విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావం మిమ్మల్ని స్తించి గనపరిచే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ముఖ్యంగా ప్రభావ మీ యొక్క శరీరత్నంలో పాల్పొందే యోగ్యతని భాగ్యని మాకందరికీ దినం అనుగ్రహించినారు ప్రభా ఇందులో ఎంతో మంది పాల్పొందలేకపోతున్నారు మీ రాకడా మీ శరీరంలో మేము భాగంగా తయారు కావాలా ప్రభావ ఇందులో పాల్పొందామని మీరు చెప్పినారు కాబట్టి దాన్ని అటువంటి అవకాశాన్ని అనేకులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ యుగ సమాప్తి చివరి అంచు భాగానికి మేము తిరిగి వచ్చేసినాం ప్రభావ ఏ క్షణంలో ఈ యొక్క కాలము ముగిస్తుందో మాకు తెలియదు కానీ దానికి సంబంధించిన విషయాలు మటుకు మా కాలంలో నెరవేరుతున్నాయి వాటిని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రములను బిపమని ప్రార్థిస్తున్నాం మీరు చిన్న ప్రవక్తల ద్వారా అనేకమైన విషయాలకు చూపించినారు ఇంతకాలంగా ఆ యొక్క దర్శనాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభావ కానీ మాకెంతో కష్టతరంగా ఉన్నాయి మీ యొక్క పరిశుధాత్మ సహాయం మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం మా యొక్క శరాలను తొలగించండి ప్రభా మీ ఎందు బలం పొందుకొని మీ యొక్క కార్యాన్ని మేము ముగించుకునిలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశోధాత్మ అర్పి మాకు దయచేయండి వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా అనేట్లాగా అది ప్రకటించాలా అందుకొరికే ఇక్కడ జమైనమని మీకు తెలుసు ప్రవ్వ కాబట్టి మా యొక్క హృదయలను పరిశోధించండి ప్రవ్వ మాలో ఎటువంటి స్వార్థము ధనాపేక్ష లేకుండా ప్రవ్వ యథార్థతతో మీ యొక్క సేవని మేము కొనసాగించుకొనిలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీ యొక్క అధికారానికి మేము లోపల లాగునా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా తలంపులకు మేము చోటు ఇవ్వకుండా మీ తలంపులకు చోటు ఇవ్వాలా పరిశుద్ధులు కాబట్టి ప్రవ్వ మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాదు ప్రవ్వ మేము మిమ్మల్ని సంపాదించుకోవాలా మీ జ్ఞానమందు మేము అభివృద్ధి చెందాలా అటువంటి బిడ్డలుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకవరస పరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తది ఈరోజు మూడవ తేదీ నవంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పోయిన వారం మనము జకర్యా గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఉన్న దర్శనాలని గణించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో జకరియా కలిగిన దర్శనం మన ప్రభు అతనికి ఆ విషయాలని విశదీకరించడం మనం చూసినాం మన ప్రభు స్వయాన జకరియాతో పాటు ఉండి వాటన్నిటిని చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాం ముందుగా ఎర్రని గుర్రము దాని వెనకల పంక్తులలో ఎర్రని గుర్రములు మరియు వాటి వెనకల చుక్కలు చుక్కలు గుర్రములు చివరిగా తెల్లని గుర్రములు పంక్తులలో కూడి ఉన్నాయి అవన్నీ ప్రపంచమంతటా తిరిగి వచ్చినవి వచ్చి మన ప్రభు సన్ని నిలబడ్డాయి అన్న విషయాన్ని మనం ధ్యానించినాం తెల్లని గుర్రములు గొప్ప జనానికి సాదృశ్యం లేక మతక్రైస్తవ జీవితానికి సాదృశ్యం మతక్రైస్తవులు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారికి అది సాదృశ్యం వారికి చిహ్న పరంగా ఉన్నది తెల్లని గుర్రంలే కాని వెంబడించేది మట్టుకో ఎరని గుర్రంలను మరియు చుక్కల గురంలను అది దుఃఖకరమైంది ఎందుకంటే ఈ లోకాతీతమైన మనుషులని అవి వెంబడిస్తున్నాయి చూస్తే తెల్లగానే ఉన్నాయి కానీ వెంబడించండి మటుకో నలని దాన్ని ఎరనిదాన్ని నలుకు అంటే పాపానికి సాదృశ్యం ఎరుపు అంటే శారీరకమైన జీవితానికి సాదృశ్యం శారీరకమైన జీవితం కూడా పాపమే నలుపు అంటే రహస్యమైన జీవితం కాబట్టి రహస్య పాపములు వాళ్ళు శారీరకంగా ఈ లోకంలో జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి పోయిన ఈ తెల్ల సంబంధించిన విషయాలను మనము ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ముగించుకున్నాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వర్షంలో ఒక వాక్యాన్ని చూసి మనము తెల్ల గురానికి సంబంధించిన తెల్ల గురాలకు సంబంధించిన వాక్యాన్ని ముగించుకొని మనం ఈరోజు ఎర్ర గురానికి సంబంధించిన వాక్యాలని దీర్ఘంగా ధ్యానించడానికి మనం సిద్ధపడుతున్నాం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం కాబట్టి పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్లు తిరిగి తిరిగి ధ్యానించినాం రెండవ వచనంలో ఏముందంటే అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల అంటే దూత దిగొచ్చిండి పరలోకం నుంచి దిగొచ్చి మాట్లాడుతున్న విషయం అది అక్కడ చూపిస్తుంది అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్ల నేను మహాబబులను కూలిపోయాను కూలిపోయాను రెండుసార్లు అది దయములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి ఉనికి పట్టును ఆయను కాబట్టి ఎందుకు బబులోను ఆ రీతిగా తయారైంది సరే బబులోను అంటే కూడా మతపేరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అని మనం ఏనిసల్లో వాడికి సంబంధించిన విషయాలు జానించినాం దాని లోపల ఏ రీతి గునరు మనుషులు ఇక్కడ చూస్తున్నాం అది ఏ రీతి రెండవ వర్షంలో మనం చూసినప్పుడు అది దయ్యములకు నివాస స్థలముగా తయారైంది అంటే ఒకప్పుడు దేవుణ్ణి స్థుతించి గెనపరిచిన స్థలము దయ్యంలకు నిలయమైపోయింది అన్న విషయాన్ని అంటే దేవుణ్ణి వాళ్ళు తృణీకరించి దయాలను తెచ్చిపెట్టుకున్నారు దయ్యంలో అక్కడ నివసిస్తూనే అని జ్ఞాపకం చేస్తుండు మన ప్రభు కూడా ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేసిండు ఒక అపవిత్ర ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక దానికి సంబంధించిన విషయాలు అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చబడినట్టుంది కానీ వెలితిగానే ఉంది కాబట్టి అది తిరిగి వచ్చినప్పుడు మరీ ఏడు చెడ్డ దయ్యములను దాని వెంట తీసుకుని వచ్చును అన్నాడు అంటే ఏడు ప్లస్ అది ఎనిమిది దయ్యములు అతని హృదయంలో ఉంటాయన్న విషయాన్ని చేస్తున్నాడు చూడండి ఎప్పుడైతే మనం పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మకి అవకాశం దేవుని ఆత్మ వచ్చి హృదయంలో ఉంటాడు కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని వెలితీగా పెట్టుకుంటామో అంటే ఆయన వాక్యానికి అవకాశం ఇవ్వకుండా లోకాతీతంగా జీవిస్తామో అంటే వెలితీ అని లోకాతిత్యంగా జీవిస్తే నీ హృదయంలో ఏం లేదన్నట్టు నీ హృదయంలో ప్రా ప్రభు యొక్క వాక్యాన్ని నింపుకోలను ఎందుకంటే నీ హృదయంలో ప్రభు ఏరే పక్కంగా ఉంటాడు వాక్యపరంగానే ఉంటాడు ఇంకా వేరే విధానంగా ఉంటాడు కాబట్టి వాక్యాన్ని నింపుకోకపోతే నీ హృదయం వెళితే ఉన్నట్టే కాబట్టి సైతాను సునాయాసంగా నీ హృదయం నుంచి నీ హృదయంలో వాక్యం ఉన్నంత వరకు వాడిని దగ్గరికి రాలేడు ఆ విషయాన్ని జ్ఞాపకం ఇస్తుడు కాబట్టి మహాబాబులోను ఎందుకు దయ్యంలో నివాసమైందంటే చూడండి బాగా అర్థం చేసుకోండి నీ హృదయమే నీ నీ నీ దేవుని ఆలయం ఎప్పుడైతే ప్రభుని స్వీకరిస్తావో నువ్వు దేవుని ఆలయంగా మార్చబడుతున్నావు అని నీ హృదయాలకు ఆహ్వానించినప్పుడు కానీ దేవుని ఆలయంగా మారి ప్రభువుకి ఇవ్వాల్సిన ఆ హృదయ స్థానాన్ని నువ్వు దయ్యములకి ఇస్తే ఎట్లా మహాబాబులోను అది దయ్యములకు నివాసంగా తయారైందంటే వారి హృదయాలలో దేవుని యొక్క ఆత్మ లేకుండా దయ్యముల ఆత్మ నివాసం చేసుకుంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మతపరమైన జీవితంలో దేవుని యొక్క ఆత్మ ఎందుకు ఉండలేడు అంటే నీకు ఎన్నిసార్లు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన ముద్ద అంత మంచిగా ఉన్నా కొంచెం పులుపు ముద్దని తీసుకున్న దాంట్లో కలిపితే తక్కినదంతా పులిసిపోతుంది ఎంత పెద్ద మంచి ముద్ద కొంచెం పులిసిన ముద్ద దాన్ని చెడగొడుతుంది అది విధానం కాబట్టి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఆయన వాక్యానికి విధేయత చూపించకపోతే నువ్వు అవిధేతలో ఉన్నట్టే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు పాపం వల్ల వచ్చి జితము మరణం కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు పాపంలో ఉన్నట్టే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండే ఎంత వర్షిప్ చేసినా ఎంత ఉపాసములున్నా ఈ వాక్యానికి నువ్వు అవిధేత చూపిస్తే నువ్వు అపవి నువ్వు పాపంలో ఉన్నట్టే కాబట్టి మహాబాబులో ఎందుకు అపవిత్రలో అడిపోయిందంటే బయటికి భక్తిగానే ఉన్నది కానీ దాని శక్తిని ఆశ్రయించిన జీవితంలో ఉన్నది మతపరమైన జీవితం అంతా అదే రీతిగా ఉంది కాబట్టి అది ఏ రీతిగా తయారైంది అంతకంతకు చెడిపోవడం అన్న అన్న విషయాన్ని మనం కర్జిస్తాం రాంగ రాంగ రాజగుర్రము గాడిదాయ అని ఒక మనం ధ్యానిస్తూ ఉంటాం అట్లనే ఒకప్పుడు ఎంతో వైభవంగా దేవుని కొడుకు జీవించిన ఈ యొక్క రాజ్యము లేక పరలోక రాజ్యము అది దయ్యములకు నివాస స్థానంగా తయారైంది అంటే ఎన్ని దయ్యములు ఒక దయ్యము లేదు అక్కడ కదా అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు అంటే చెడు ఆత్మలన్నీ వచ్చి అక్కడ జమ అవుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడైతే ప్రభువు విడిచిపెడో ప్రభువు ఆ స్థలం నుంచి వెళ్ళిపోతాడో అక్కడ అపవిత్రమైన దయ్యపు ఆత్మలన్నీ వచ్చి కూర్చుంటాయి ఇంత బాగా చెప్తున్నాడు ప్రభు దాని తర్వాత అపవిత్రమును అసహ్యమును రెండు రకాల అక్కడ ఎందు చూడండి ఒకసారి మరోసారి అది దయములకు నివాస స్థలము తర్వాత ఎట్టున్నాయ దయములు చూడండి ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికిపట్టు దాని తర్వాత అపవిత్రములు అసహ్యములు అయిన ప్రతి పక్షికి ఉనికిపట్టు కాబట్టి అసహ్యమైన పక్షులు అపవిత్రమైన పక్షులు వాటికి నివాస స్థలం అది ఉనికిపట్ అంటే నివసించేడు అవి అక్కడ శాశ్వతంగా ఉండాలని తీర్మానించుకున్నాయి కాబట్టి అది దొంగల గుహగా మారిదని కూడా ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఒక రీతికి చెప్పాలంటే దొంగలు ఏ రీతి ఉన్నారు జీవిస్తున్నారు మరియు అసహ్యంగా ఉన్నారు దేవుని దృష్టిలో చూడండి ఈ లోకం దృష్టిలో నువ్వు ఎంతో పరిశుద్ధంగా ఉండొచ్చు బయటికి ఎంతో యథార్థంగా అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండొచ్చు కానీ నువ్వు రహస్యంగా జీవించే విధానం లోకం ఎడదలుస్తుంది నీ రహస్యపు పాపంలో ప్రభు తప్ప యువ చూడరు ప్రభుకంతా ఏది కూడా మరుగు చేయబడి సమస్తం తీటగా కనిపిస్తూ ఉంటది కాబట్టి నీలో ఎటువంటి రహస్యమైన పాపం అపవిత్రత ఉన్నా ఆయనకన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ముద్రిష్ణుడు మహాబబులోను ఏ రీతిగా తయారైంది అది దయంలో నివాస స్థలంగా తయారైంది యుగ సమాప్తిలో వాళ్ళు ఆ రీతి అన్న విషయం కాబట్టి పక్షులు రెండు రకాల పక్షుల గురించి జ్ఞాపకం చేస్తుంది కదా ఒకటేమో అపవిత్రమైన పక్షి ఒకటేమో అసహ్యమైన పక్షి అసహ్యమైన పక్షి సర్పానికి సాదృశ్యం అపవిత్రమైన పక్షులు తేళ్లకు సాదృష్టం వాటిని మనం అర్థం చేసుకోలేము ఎప్పుడు ఎందుకంటే పక్షి అంటే పొడుచుకుండేది పొడిచేడు కాబట్టి పొడుచుకొని తినేది అనేది పక్షి తర్వాత పక్షి దానికి పళ్ళు ఉండవు అది మింగేడుది దాని గుణగణం అది పొడుచుకొని కాబట్టి బైబిల్ ప్రకారంగా పొడుచుకొని మింగడం అనేది అది ఒక రీతిగా దోచుకునే వరే వారికి సాదృష్టం కాబట్టి పక్షులు లేక కాటు వేసి కొరికేది రక్కేది ఇవన్నీ తేళ్లకు సర్పములకు సాదృశ్యం సర్పం కూడా కాటేస్తుంది తేళ్లు కూడా కాటేస్తాయి కాబట్టి రెండు ఒక్కొక్క చెందినయి కాబట్టి పక్షులన్నా సర్పములు తేళ్ళన్నా ఒకటే దానికి సాదృశ్యం ఇవి రెండు కలిసి ఉంటాయి విషయాన్ని మనం ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ప్రతి అపవిత్రాత్మకు ఉనికి అంటే అవి లెక్కకు మించినాయి అన్న విషయాన్ని కాబట్టి మూడో గుంపు గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకు అపవిత్రా ఆత్మగా తయారైపోయినారంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మంచి మూత కూడా పులిసిపోయింది చివరికి వచ్చినప్పటికీ బబులల్లో మూడు గుంపులు పులిసిపోయినాయి లేక మూడు గుంపులు చెడిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి దానికి ఏం జరుగుతుంది అనేది కూడా అక్కడ ఉంది చూడండి ఏలైనగా సమస్తమైన జన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి గొప్ప గురించి మాట్లాడతాడు గొప్ప సమస్తం అని ఉంటుంది అక్కడ సమస్తమైన జనువులు అంటే గొప్ప జనం అంత ప్రపంచం అంతటా అర్థం మహా ఉద్రేకంతో కూడిన దాని వెబిచార మద్యం ను త్రాగి పడిపోయి వ్యభిచార మద్యము అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా మద్యం అంటే మీకు తెలుసు కదా మద్యం అంటే త్రాగుడు అర్థం కదా కాబట్టి మంచి ద్రాక్ష రసము కుళ్ళిపోతే మద్యం ద్రాక్షరసము మద్యం కాబట్టి మంచి ద్రాక్ష రసానికి మద్యానికి తేడా అదే మంచి ద్రాక్ష అంటే తాజా ద్రాక్ష అది దేవుని సత్యానికి సాదృశ్యం దేవుని ప్రేమిస్తే దేవుని బయలుపరిచే మర్మములకి సాదృశ్యం దేవునితో సావాసం కలిగి ఎట్లా జీవించాలా దేవుని యొక్క ప్రణాళికలు ఏంది భవిష్యత్తులో అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవన్నీ సాదృశ్యంగా కానీ మద్యము దయ్యంల బోధకి సాదృశ్యంగా ఉంది కాబట్టి కులిసిపోయిన ద్రాక్షరసము సైతాను బోధకి సాదృశ్యం లేక ఈ లోకాతీతమైన వాక్యాలకి సాదృశ్యం మీరు ఆడంబరంగా జీవించవచ్చు దేవుని సమృద్ధిగా ఆశ్రయిస్తాడు ఐశ్వర్యానికి సంబంధించిన బోధ అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ గొప్ప జనం అందరూ ఏ దాని వ్యభిచార మధ్యం వ్యభిచారము అంటే ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే బైబిల్లో చూడండి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం అనేది శారీరకమైన సమస్య ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహము బయట లైంగిక సంబంధాలు ఏర్పరచడం వ్యభిచారానికి సాదృశ్యం సంబంధించింది కానీ ఆత్మీయ దృష్టం చేస్తే మన ప్రభు చెప్పిండు మోహపు చూపే వ్యభిచారం ఈ లోకంలో ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ నువ్వు మోహపు చూపుతో చూస్తే నీ హృదయంలో నువ్వు ముందుగానే వ్యభిచరించిన వాడవు అన్నాడు కాబట్టి వ్యభిచారం మన మన ప్రభు ఒక సంపూర్ణమైన అవగాహనని మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకం దృష్టిలో వ్యభిచారం ఇద్దరు వ్యక్తులు కలయికత కూడినది వివాహము బయట కానీ దేవుని దృష్టిలో కేవలము నీ హృదయంలో ఆ తలంపు వస్తే నువ్వు వ్యభిచారివి కాబట్టి మతపరమైన జీవితంలో అటువంటి వ్యభిచారం ఉందనేసి మనం అర్థం చేసుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో వ్యభిచారం అంటే విగ్రహ సంబంధించింది దేవుని దృష్టిలో వ్యభిచారం అంటే సంబంధించింది ఈ లోకంలో దేవి నువ్వు ప్రభు కంటే ఎక్కువ విలువచ్చినా అది విగ్రహమే నీ కుమారులు కావచ్చు నీ కుమార్తెలు కావచ్చు నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ చర్చ్ కావచ్చు నీ పాస్టర్ కావచ్చు నీ సిటీ కావచ్చు నీ దేశం కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు మత గురువులు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఎవరినన్నా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి లేక వ్యవస్థ లేక సంస్థ లేక స్థితి విగ్రహ విగ్రహమే కాబట్టి విగ్రహానికి సంబంధించినది కాబట్టి మనము మన ప్రభు కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరిని కాని దేని గాని ప్రేమించదు భర్తం కాబట్టి భార్య పట్లను బదులువయటం పిల్లల పట్లను బాధ్యత కలిగి జీవించాలా తల్లిదండ్రులను సన్మానించాలా ఆదుకోవాలా అవసర దశలో వృద్ధాప్యంలో వలన మనం ఆదుకోవాలా ఇవన్నీ మనకి బాధ్యతలు కానీ మన ప్రభు కంటే ఎక్కువ వాళ్ళని ఎప్పుడు ప్రేమించదు ఈ లోకంలోవని కూడా ముఖ్యంగా శారీరకమైన సంబంధాల శారీరకమైన సంబంధాల మీద మనం పెట్టుకోద్దు ఎందుకంటే పౌలు కూడా సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను నశించిపోయినా పర్వాలేదు అంటాడు అంటే ఆయనకి ఒక దశలో రక్త సంబంధికులు కూడా రక్షణ పొందాలన్న ఆశ ఉంది కరెక్టే మంచిదే నాకు గురుంటుంది మీ గురి ఉంటుంది రక్త సంబంధికులు అందరూ రావాలన్న ఆసక్తి మనకు అందరికీ కానీ అది విధానంగా మన ప్రభు తమ్ముళ్ళు కూడా ఒక దశలో రక్షణ అనుభవంలో లేనివారు ఆయనకి పదకొండు పదకొండు మంది తమ్ముళ్ళు కానీ ఆ పదకొండు మందిలో ఒక్కడే అతన్ని వెంబడించి అన్నన్ తగ్గిన పది తగ్గిన పది మంది అతను విడిచిపెట్టారు కాబట్టి రక్త సంబంధంలో లేదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నా సహోదరుడు అన్నాడు కాబట్టి దేవుని దృష్టిలో సహోదరుడు శారీరకమైన వాడు కాదు రక్తాన్ని పంచుకొని పుట్టిన వాడు కాదు ఆత్మీయ సహోదరుడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు ఈ వాక్యానికి తగినట్టు జీవించేవాడు నీకు అనుగ్రహించబడ్డ వాక్యాన్ని తగినట్లు ఈ లోకంలో జీవిస్తూ ప్రకటించేవాడే అతని సహోదరుడు అతని తల్లి నా తల్లి నా తండ్రి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నా సహోదరుడు మరియు నా తల్లి అన్నాడు కాబట్టి మనం కూడా ఆయన సహోదరులాగా తల్లిలాగా ఉండాలంటే మటుకు ఆయన చెప్పిన మరణం గైకోనలా శరికమైన సంబంధంలో మనం అనిపిస్తుంటే కొన్నిసార్లు నా బంధువులు నా రక్త సంబంధికులు నా కుటుంబీకులు కూడా ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకొని రక్షణ పొందితే ఎంత బాగుంటుంది వాళ్ళందరూ నరకానికి పోవద్దు అన్న నీకు బానే ఉంది ఆసక్తి కానీ నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నా కానీ ప్రపంచం ఉన్న మనుషులు రచించిపోతున్నారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలా అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు అందుకే అనేక పర్యాయంలు రక్త సంబంధికుల నుంచి మనల్ని దూరపరుస్తుంటాడు ప్రభు ఎందుకంటే రక్తంలో చాలా సన్నిహితమైన సహవాసం ఉంటుంది కానీ ఆయనకు కావాల్సింది ఆత్మీయ సహవాసం ఆత్మీయ సహోదరులతో మనం కలిసి సహాసం అనేది అసలైన సహవాసం ఎందుకంటే రక్త సంబంధము ఎంతకాలం ఉండదు ఈ శరణంలో ఉన్నంత ఆ సంబంధం ఉంటుంది శరాన్ని విడిచిపెడితే ఉండదు సంబంధం కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు కానీ బాధ్యత మనం ఈ లోకంలో అందరి పట్ల బాధ్యత కలిగి కాబట్టి అదొక మాదిరిని చూపించింది తను చనిపోతూడు వ్యూహాను భక్తునికి తన శిష్యునికి ఇదిగో నీ తల్లి అని అప్పగి అప్పగించింది అంటే ఆమె బాధ్యత నీకు ఆమెను అనాథంగా విడిచిపెట్టకుండా పోతుంది అంటే వాళ్ళ తమ్ముళ్ళు పట్టించుకోలేదేమో తల్లి గురించి తక్కిన తమ్ముళ్ళు మరియ మరియమ్మని పట్టించుకోలేదేమో కాబట్టి ఆయన యోహాను భక్తుని పెంచి ఇదిగో నీ తల్లి ఈమె ఈమె మీద నీకు బాధ్యతనిస్తుందనే ఈమె చివరి కాలం వరకు నువ్వు ఆమెను పట్టించుకోవాలనేసి ఆమెకు బాధ్యత కాబట్టి అది విధానము మనం ఈ లోకంలో ఒకరి పట్ల ఒక భద్రత కలిగినా కానీ మన ప్రభు కంటే మనము ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారదన్న కాబట్టి అటువంటి మత్తులో మనం గెలదు ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళు చెప్పే మాటలని ప్రకారంగా జీవిస్తే అది మద్యంతో సాదృశ్యం కాబట్టి ఒక పాస్టర్ని నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు చెప్పే మాటలు వింటావు వాడు ఏం చెప్పినా వింటావు వాళ్ళు పోయి తన్ను అంటే తన్ను వస్తావు నాకు ఒకసారి ఒక పాస్టరు ఇంకొక పాస్టర్ చాలా పాపులర్ అయితే గుడలం పెట్టించి కొట్టించి ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ ని గుడల చేత కొట్టించడం అంటే ఈ పాస్టర్ ఎటువంటి సంబంధం ఉన్నాడు ఆత్మీయ సంబంధం రక్త సంబంధంలో ఉన్నాడా బాగా అర్థం చేసుకోండి శారీరకమైన సంబంధంలో ఉన్నాడా కాబట్టి రక్త మాంసంలో రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవాన్ని పావులు ఎందుకు జ్ఞాపకం చేసినట్టు ఇదే విషయం నువ్వు శరీరంగా ఉన్నంత వరకు ఎయిటీ నువ్వు ఎంత గొప్ప సేవకును ఎంత పెద్ద పేరున నువ్వు పర్లోకం పోలేవు ఎందుకంటే నువ్వు ఇంకా శారీరకంగా జీవిస్తున్నావు కాబట్టి వీళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని మనము ఈ దినము దీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఎందుకు పాస్టర్లు లేక దేవుని సేవకులు ఆ రీతిగా తయారైపోతున్నారు చివరికి వచ్చేటప్పటికీ వాళ్ళు స్వార్థంతో జీవితము ఎంతో గొప్ప గొప్ప సేవకుల గురించి వాళ్ళ చరిత్ర గాథలు నేను పుస్తకాల రూపంగా ధ్యానించిన కనీసం ఒక నాలుగైదు వందల సంవత్సరాల భక్తుల గురించి లేక రెండు వేల భక్తుల గురించి కూడా పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను వాళ్ళందరూ చివరికి వచ్చినప్పటికీ ఎందుకు అంత భయంకరంగా దిగజారిపోతారన్న విషయం నేను ధ్యానించినప్పుడు నాకు ఒకటే అర్థమవుతుంది చివరికి వచ్చినప్పటికీ ఏదైతే ఉంటుందంటే నువ్వెంతో గొప్ప సేవకునివి అనగానే అదేదో ఆకాశం మీద నిలబడిన జీవితంలోకి వెళ్ళిపోతారు ఆలోచన కానీ ఎప్పుడైతే నీ పాపులారిటీ పోతా ఉంటుందో నువ్వు శరీరంగా తయారైపోతా ఉంటావు కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎంతో గొప్ప సేవకుని అయినా ఒక దశలో నీ పాపులారిటీ పోవాలా ఎందుకంటే దేవుడు నిన్ను పరిశిస్తూ ఉంటాడు నువ్వు నిజంగా అతని ప్రేమిస్తువా సేవిస్తున్నావా లేదా అనేది ఆయన కూడా ఉన్నతశీ తీసుకెళ్తే పరిశిస్తూ ఉంటాడు ప్రతి క్షణం నిన్ను దేవుడు ఎందుకంటే సైతాన్ని మీద నేరం నోపుతా ఉంటాడు నువ్వు అతని చుట్టూ కంచబెట్టినా కాబట్టి వాడిని నిన్ను పొగుడుతున్నాడు అంటాడు యోగు విషయంలో మాట్లాడినాడు కాబట్టి దేవుడు అంటాడు సరే నీకు పాస్తానంటాడు పాస్తానని కూడా ఉపజెప్ాడు దేవుడు ఎన్ని కేసులు తీసుకున్నాడు మనం బైబిల్లో దేవుడు బిడ్డలని సైతం గొప్ప చెప్తాడు దేవుడు ఎందుకంటే మనం పరీక్షించబడాల విశ్వాసం మన ఫైత్ టెస్ట్ చేయబడల్లా టెస్ట్ చేయబడకపోతే నువ్వు ఆయన దృష్టిలో అంగీకారంగా జీవించలేవు అందుకనే దేవుడు మనల్ని అందరినీ శ్రమల గుండంగా పుణిస్తాడు కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా లేకపోతే నువ్వు ఎట్టుంటో తెలుసా ఆహంతో నన్ను ఎట్లా పరిశీలించేస్తాడు నేను ఇంతకాలం కష్టపడి దేవుడు సేవ చేసిన నాకు అటువంటి ఏం కావు దేవుడు నన్ను సైతానికి అప్పగించాడు అంటే నువ్వు వాక్యాన్ని తృణీకరించావు నువ్వు యొక్క సత్యాన్ని గ్రహించని స్థితిలో ఉన్నావు కాబట్టి శాస్త్రం గురించి పరిశీల గురించి మాట్లాడేటప్పుడు మీరు సున్నం కొట్టిన అని ఎందుకు ఆయన కఠినంగా మాట్లాడిన వాళ్ళ గురించి మరి ఏమన్నాడు మీరు ఎట్లా పల్లవరాజం పోలేరు పోయేవాని పోనియారు అని వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి అది అది ఏమైనా ఉపమానమా లేక డైరెక్ట్ మాటనా ఎందుకు దేవుని సేవకులు పాస్టర్లు పల్లవరాజాకి పోలేరు దేవుడి మీరు ఎట్లా పోలేరు అన్నాడు అంత డైరెక్ట్ గా చెప్తే ఈరోజు వింటారా నీ మాట పాస్టర్లకు నీ మీద చాలా కోపం వస్తారు పండుగొడతారు వాళ్ళు అంటే ఏమైనా బదలా తీసుకోవాలా వీడిని ఎట్లా పోలీసులకు అప్పగించాలా లేకపోతే గుణాలకం కొట్టించాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాడు పాపులర్ కావద్దు వాడు అన్న అహం అంటే శారీరకమైన జీవితం కాబట్టి వీళ్ళందరూ ఆ రీతిగా తయారవుతున్నారన్న విషయాన్ని మనము ఇది ధ్యానించబోతున్నాం కాబట్టి ఎర్రగురానికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు ఆరంభిస్తున్నాం ఎర్రగురము సంబంధించిన విషయాలు మనం ధ్యానించాలంటే ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాలకు మనం వెళ్ళిపోవాలా ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మూడవ వచనం ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు అంటే మన ప్రభువు ముద్రలు విప్పడానికి యోగ్యత కలిగినవాడు ముద్ర అంటే దేనికి సంబంధించింది ఏదో సీక్రెట్ డాక్యుమెంట్కి సీల్ చేసి విప్పడం అనేది ముద్ర విప్పడం అంటే ఎప్పుడు ఇవి సీల్ చేయబడ్డాయి ఎప్పుడు విప్పబడ్డాయి ఇవి మన క్యాలెండర్తో పోల్చుకుంటే అవి ఎప్పటికి మనకు అర్థం కావు కాబట్టి దాని కాలంలో ముద్రింపబడ్డాయి ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ విప్పబడ్డాయి అంతే తేడా అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల కృతము ముద్రింపబడితే రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆ ముద్రలు విప్పబడుతున్నాయి మన కాలంలో ధాన్యాలు కాలంలో ముద్రలు విప్పబడలే ధాన్యాలు అడిగిండి కూడా ప్రవ్వా నాకు ఇవి అర్థం కావట్లేదు నీకు అవసరం లేదు ధాన్యాలు నీకు అర్థమయ్యి కూడా అవసరం లేదు ఎందుకంటే నీ కాలంలో ఎప్పుడు నెరవేరవి రెండు వేల సంవత్సరాల తర్వాత నెరవేర్తాయివన్నీ ప్రవచనాలు కాబట్టి నీకు అవసరం లేదు ముద్రించేసి అన్నాడు నువ్వు నాకు ఫ్రీడవే కానీ ఇవన్నీ నీకు వేస్ట్ చెప్పి కూడా ఎందుకంటే నీ కళంలో అవి క్లుప్తంగా నేను కొన్ని చెప్తా అంతే కానీ నీ నీ కళలు కాబట్టి నువ్వు దాన్ని సేవకురకు వాడుకోలేవు కూడా నువ్వు ఎవరికి చెప్పలేవు కూడా వాక్యాన్ని కాబట్టి ఇవన్నీ వాక్యాలు ఒక తరం కొరకు నేను ముద్రించవు ముద్రించిన అవి ఒక దినము విప్పబడతాయి అవి విప్పబడప్పుడు ఆ తరం వాళ్ళు వీటన్నింటినీ గ్రహించగలరు కాబట్టి వీటిని బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ ఎప్పుడు ఆరంభమవుతున్నాయి రెండవ ముద్ర కొన్ని విషయాలు మనము ప్రాణ గ్రంథంలో మనం ఇంతకుముందు ఎప్పుడు ధ్యానించాలి కానీ ఒక దినము మనం వీటిని ఆరంభించబోతున్నాం ఎప్పుడైతే చిన్న పర్వతాలకు సంబంధించిన వాక్యాలు అయిపోతాయో మనము దానియాల గ్రంథము ప్రాణ గ్రంథానికి వెళ్ళిపోతాం కొన్ని గంటలు అక్కడే మనం సమయం గడపలస్తుంది సేవన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ వాక్యాలు మనము త్వరగా ముగించాలంటే ఆలోచించాలా అప్రాప్రియట్ టైము హాలిడేస్ ఎక్కడైనా కూర్చోవడం వీటన్నిటిని దీనిగా జరించడం ప్లాన్ చేసుకోవాలా దానికి తగిన సహాయం మన ప్రభు మనకు రెండవ ముద్ర అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి ఎక్కడైనా మీరు రాసుకోండి రెండవ ముద్ర అంటే సారీ ప్రకటన గ్రంథంలో ముద్రలు బూరలు ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలా దూత బూర ఊదినప్పుడు ఈ లోకంలో ఏమో జరుగుతుంది కాబట్టి బూరళ్లకు సంబంధించిన తీర్పు అని దాని ఇంగ్లీష్లో ట్రంప్ జడ్జిమెంట్స్ అంటారు ట్రంప్పెడ్స్ జడ్జిమెంట్ అంటే బూర ఊదినప్పుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తుంటారు దేవుడు కాబట్టి ఏడు బూరలకు సంబంధించిన ప్రవచన మనం ఇక్కడ ప్రగనిస్తాం కాబట్టి ఏ బూర ఊదినప్పుడు ఎర్రగుర్రం బయటకు వచ్చింది అన్న విషయం మీకు ఇప్పుడు సరిగా అర్థం కాదు ఎర్రగుర్రంలు బయటకు వస్తాయి కరెక్టే ఈ టైంకి రావాలా మరి ఏ ఏ అది దానికి సంబంధించిన సూచన ఏంది అది ఈ ఆకాశానికి సంబంధించిన సూచన కాదు లేక ఈ టైం కి సంబంధించిన సూచన అసలే కాదు ఆయన చెప్పిన సూచనలు అవి కాబట్టి ఇక్కడ చెప్పబడింది మూడవ అసంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు జరిగిన విషయం ఇది కాబట్టి దానిలు ముద్రించిన ఆ పుస్తకాలు మన ప్రభు మన కాలంలో విప్పుతున్నది ఇప్పుడు విప్పినప్పుడు జరుగుతున్న విషయమే కాబట్టి రెండవ ముద్ర ఎప్పుడు జరుగుతుందంటే ఆరవ బూర ఊదినప్పుడు దూత వాటిప్పుడే మీకు అవన్నీ చూపించిన దీర్ఘంగా బట్ తర్వాత ఆ బూరలకు సంబంధించిన బోధ మనం ఒకరోజు ధ్యానిస్తాం ధీర్యంగా ఇప్పుడు ధ్యానించాం ఎందుకంటే మీరు దానికి ఇంకా సిద్ధపడాలా ఆత్మీయంగా మీరు ఇంకా దాని కొరకు అభివృద్ధి చెందాలా బూరలు ఎప్పుడు బూదబడతాయి ముద్రలు ఎప్పుడు విప్పబడతాయి ఒక్కొక్క ముద్రలు విప్పబడినప్పుడు ఈ నాలుగు గుంపులు ఎట్లా బయటికి వస్తాయి సర్పంలు తేళ్లు ఎట్లా బయటకు వస్తాయి అవి గొప్ప మీద ఎట్లా పడతాయి ఎట్లా మరణానికి అప్పగిస్తాయి ఇవన్నీ విషయాలు మనము అవి అప్పుడు తర్వాత ధ్యానిస్తాం ఇప్పుడు మట్టున్న జకరే గ్రంథాలని వాక్యాన్ని గనిస్తాం కాబట్టి జకరే గ్రంథము ధనిల గ్రంథము ప్రాణ గ్రంథము రెండు మూడు కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి ఆ దర్శనాలు ఈ ఇతర దర్శనాలన్నీ గా ఉంటాయి కాబట్టి ఈ మూడు ఈ మూడు పుస్తకాలన్నీ ఒకదానికొకటి లింక్ పెట్టుకుని గనించాలి కాబట్టి రెండవ ముద్ర ఎప్పుడు జరుగుతుంది ఆరవ బూర వదిలినప్పుడు అన్న విషయం కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటనే కాబట్టి ఇక్కడ కొన్ని జీవులు రెండవ జీవి కాబట్టి రెండవ ముద్ర ఆరవ బుర రెండవ జీవి ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ నుంచి పుట్టిందే కాబట్టి ఈ రెండు ఆరవ ముద్ర రెండవ జీవి రెండవ ముద్ర రెండవ జీవి ఆరవ బుర మనం అర్థం చేసుకోవాలి కాబట్టి రెండవ జీవి అంటే ఏంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు మనం అది దీర్ఘంగా ధ్యానించాం కేవలం మనము ఎర్ర గురానికి సంబంధించిన వాక్యాలే ధ్యానించలేరవచ్చు ఆరంభం కాబట్టి అప్పుడు ఎర్రనిదైనా ఎర్రనిదైనా వేరే ఒక గుర్రము బయలు వెళ్ళను జకడే గ్రంథంలో అవి వచ్చి నిలబడ్డాయి ఇక్కడ బయలుదేరినాయి అంతే తేడా ఇవి బయలు వెళ్తున్నాయా బయలువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయా బయలు వెళ్ళిపోయినాయా వెళ్ళిపోయినాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ప్రవచనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎర్ర గుర్రములు ఆల్రెడీ ప్రపంచం అంతటా వెళ్ళిపోయినాయి కాబట్టి నిజమైన గుర్రాలు కావు అని కూడా మీరు అర్థం చేసుకోవాలా కాబట్టిర్రని అంటే లేక ఒక మతపరమైన గుంపు అవి ప్రపంచమంతటా విస్తరించిపోయినాయి బయలుదేరిపోయినాయి జకర గ్రంథంలో అక్కడ నిలబడే పంక్తులలో ఇప్పుడు వెళ్ళిపోయినాయి తెల్లని గుర్రంలు అక్కడ పంక్తులలో ఉన్నాయి ఇప్పుడు వెళ్ళిపోయినాయి చుక్కలు చుక్కలు గారి గుర్రంలు అక్కడ పంక్తులలో ఉన్నాయి ఇప్పుడు ప్రపంచం అంతటా అవి ఎక్కడ ఉన్నాయి ప్రపంచంలో చూసుకుంటే బాధ్యత మతపరమైన క్రైస్తవులు వీటిని ఎప్పటికీ చూడలేరు ఎందుకంటే ఈ ఈ కాలా సంబంధించిన దేవత ఈ వారికి గుడితనాన్ని కల్పించింది మనం కొరితన రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక నాలుగోదనం తీసుకుపోయిన వరం ఈ లోకపు ఈ లోకము దుష్టుని అధికారంలో ఉందనేసి మనం బైబుల్ చెప్తుంది మన ప్రభు ఈ లోకాన్ని సృష్టించి ఆదమ వాళ్ళ చేతకి వాళ్ళు పాపంలో పడి దాన్ని దుష్టికి అప్పగించేసారు ఇప్పుడు వాణి ఆధి వాణి ఆధీనంలో ఉంది ఎప్పుడైతే మనం విమర్శింపబడుతూ ఉంటామో వాని ఆధనాలకెళ్ళి బయటకు వస్తూ ఉంటాం అట్లా సంపూర్ణంగా అందరూ విమోచింపబడ్డాక వాణి ఆదరణ నుంచి బయటకు వచ్చినాక ఈ లోకము తిరిగి మన ప్రభుకి సమర్పించబడుతుంది ఈ లోకపు రాజ్యం అన్ని అని ప్రవచనం మనం ధ్యానిస్తాం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అంటే ఈ లోకం తిరిగి ఆయనకి ఆయన చేతులకి పోతుంది విషయం అప్పుడు ఎర్రనిదైన వేరే ఒక గుర్రము బయలు వెళ్ళను అంటే ఆల్రెడీ బయలుదేరిపోయింది ఎప్పుడు బయలుదేరింది వరం చెప్పగలరా ఎప్పుడు మేలుదేరిందో రెండు వేల సంవత్సరాల క్రితమే అనే విషయం మీద అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ దర్శనం అప్పుడు నేను తెరిగింది భక్తుడు ప్రభు శిష్యుడు ఆయనకి రైట్ హ్యాండ్గా ఉండేవాడు చివరి వరకు అందరు శిష్యులు ఆయన విడిచిపెట్టారు కానీ నేను ప్రభుని అంటే ప్రభుని అంతగా ప్రేమించినవాడు ఆయన మరణము కండార చూసిన శిష్యులలో అతను ఒకటే పేతురు ఎప్పుడు ప్రభుకి లెఫ్ట్ హ్యాండ్గా ఉండేవాడు కానీ ప్రభుని ధృవీకరించిన వాడు యోహన్ భక్తుడు ఒక్కడే శిష్యుడు ప్రభుని లాస్ట్ వరకు కూడా విడిచిపెట్టలే మనం కూడా ఈ విషయం బాగా తెలుసుకోవాలి మనం అందరం ఆయన శిష్యులమే కానీ మనలో ఎంతమంది ఆయనని లాస్ట్ వరకు పట్టుకొని ఉండగలం అంతవరకు సహించిన వాడే పొలవరాజ్యంలో ప్రవేశించాడు కదా మనం అంతవరకు సహించాలా సహించాలా నీకెంత కష్టం వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా విడిచిపెట్టేది అసలేదు అది తీర్మానించుకోవాలి మనం సరే మనం ఎట్లా విడిచిపెట్టం ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళం ఈ లోకం దృష్టిలో మనకేం ఈ లోకం మీద మోజ్ లేదు దివారాత్రంలో దేవుడు పూజిస్తున్న మనల్ని ప్రతి దశలో తాచి కాపాడుతుంది కాబట్టి మనం ఏం విషయంలో భయపడడం ఏం జరుగుతుంది రేపు విషయం ఉండదు ఒకటి ఏంటంటే సూచన ఎంతకాలం ప్రభు మనల్ని స్థలం నిలబెడతాడు ఆయన ఎక్కడ నడిపిస్తే మనం అక్కడ పోవడానికి సిద్ధంగా ఎందుకంటే ఆయన రాచవిస్తున్న కొరకే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించడం మనం ఇతర మతస్లో లాగా వీల్లేదు ముఖ్యంగా మత క్రైస్తవులు లాగా ఉండడానికి వీల్లేదు గురులు కట్టుకొని ఒక స్థలంలో ఉండడానికి వీల్లేదు మనం పోయి అనేకలకి ఈ విషయాన్ని ప్రకటిస్తాన అంతం వర్క్ అంటే మన కాలం ముగించేంత వరకు ఈ ఎరుని గుర్రముకి ఒక పని అప్పగించబడింది ఎందుకంటే ఈ గుర్రాలన్నీ ఆయన చేతిలో వాడబడుతున్నాయి సాధనం లేక పాత్రల కాబట్టి ఈ గుర్రములు ఆయన చేతిలో వాడబడుతున్నాయి ప్రభు చేతిలో ఏమని ఎలా వాడబడుతుంది చూడండి మనుషులు ఒకడినొకడు చంపుకొడినట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడను మీరు ఈ లోకంలో సమాధానం లేకుండా మనుషులందరినీ చంపుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను అంటే వాడు అంటే ఒకడు కాదు బైబుల్ ఎప్పుడు కూడా ఒకరి గురించి మారడ ఒకట గుర్రం ఒక గుర్రం అంటే వాడు అనొచ్చు అది లెక్కకు మించిన గుర్రాలు అవి ఆ ఎర్ర గుర్రాలు కాబట్టి ప్రపంచమంతట ఈ గుర్రాలు బయలుదేరినాయి వాటికి అధికారం ఇవ్వబడింది మీరు ఎప్పుడైతే మటపు గుండు అనే వాక్యాన్ని ధ్యనిస్తారో ఈ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి ఎందుకు ఈ ఈ గుర్రంలకు దేవుడు అధికారం ఇచ్చాడు చంపడానికి అంటే బాగా అర్థం వేసుకోండి చంపడానికి కూడా ఆయననే అధికారం ఇవ్వాల రవ్వే అధికారం ఇవ్వాల ఆయన అధికారం లేకుంటే ఎవరు చంపలేడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి తల వెంట్రకలో రాలంటే కూడా ఆయన అధికారం లేకుండా రాలేదు తల వెంట్రక ఆయన ఎందుకు అధికారం ఇచ్చిందన్న విషయం మనం అర్థం చేసుకోవాలా చాలా మంది ఏమంటారు సైతాన్ గారు అక్కడ బ్రదర్ అంటాడు సైతాన్ గారు కూడా దేవుని దేవుని మాటకి విధేత చూపించాలా వానంతటా చేయలేడేవి ఇది ఎప్పటికి కూడా క్రైస్తవులకు అర్థం కాదు క్రైస్తలు ఏమనుకుంటారు అంటే సైతాను వానంతట వాడే అన్ని పనులు చేసుకుంటుంది ఈ లోకంలో అనుకుంటారు కానీ వాణ్ణి నడిపిస్తుంది కూడా మన పవ్వే అన్న విషయము ఏ రోజుకి కూడా వాళ్ళకు అర్థం కాదు ఎంత గొప్ప పాస్టర్స్ అయినా కానీ వాళ్ళు ఎప్పటికి దాన్ని అక్సెప్ట్ చేయలేరు అంత తేటగా వాక్యాలు ఉన్నా కానీ యోగు ఒక విషయమైనా అంటారు విషయమే కాదు మనం ఎన్నో వాక్యాలు చూపిస్తాం సైతానికి దేవుడు అధికారం ఇచ్చింది అని పాత నిబంధన కాలంలో ఎంతమంది ప్రవక్తల విషయంలో మనం చూస్తాం సైతానికి అధికారం ఇచ్చింది వాళ్ళ మీద ఆహాబు కాలంలో మనం చూస్తాం ఆ ప్రవక్తలలో అబద్ధ అబద్ధంను ప్రవచించే ఆత్మగా సైతానికి వాళ్ళ మీద అధికారం ఇచ్చింది దేవుడు ఆహాబును మోసపుచ్చుటకు సైతానికి అధికారం ఇచ్చింది దేవుడు ఇంకా కొంతమంది ప్రవక్తలని మోసపుచ్చుటకు దేవుడు సైతానికి అధికారం ఇచ్చింది పాత నిబంధన కాలంలో కృత నిబంధన కాలంలో ప్రపంచం అంతటి మీదకి మోసాన్ని పంపిస్తానడాడు ఆయన కెస్ రాష్ట్ర పత్రికల్లో చూసినా మనం మొదట భ్రష్టత్వం సంభవించాలంటే అంత మోసంతో నిండాల ఈ లోకం అప్పుడే ఆయన రాకడా ఈ లోకం అంతా మోసంతో నిండిపోయినాక అప్పుడు ఆయన లోకానికి తీర్పు తీసుకున్నంత తేటగున్నాయి వాక్యాన్ని కాబట్టి పాత నిబంధన కాలమే గానీ క్రొత్త కాలమే గానీ ఆయన తపక ఇవన్నింటినీ తనంతటా తానే నడిపించాలా ఆయన ఆజ్ఞ ఆయన విధానం అది నువ్వు ఎవరు ఆయనకు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకు ప్రభు అట్లా తయారు చేసిందంటే ఎవడైతే సత్యాన్ని ప్రేమించలేదో వాడిని అబద్ధం నమ్మేటట్టు సత్యాన్ని తప్పగిస్తాడు అది విధానం నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు లోబడకపోతే నిన్ను విడిచిపెట్టేస్తాడు అప్పుడు నువ్వు హఠాత్తుగా నాశనం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అది విధానం అది మనం అంతే కదా మన పిల్లలకి ఎంత భోజన సావు నీ బతుకుంటారు ఇక్కడ భాషలో చెప్పాలంటే తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే నీ సావు నువ్వు అంటానే ఎందుకు ఎంత చెప్పినా కూడా వాడు వినకపోతే నీ సావు నువ్వు సావు అది విధానం అది మనుషుల విధానం కూడా అతనే ఉంటుంది ఇది ఎక్కడి ప్రభు విధానం కూడా అంతే ఎన్నిసార్లు చెప్పడం లోబడినవాడు హఠాత్తుగా నాశనం కాబట్టి నువ్వు ఎంత బయటికి భర్తీ శ్రద్ధలున్నా గానీ నువ్వు లోబడకపోతే నీకు నాశనం తప్పదు శ్రమ రాక తప్పదు శ్రమల గుండా నువ్వు పోక తప్పదు కాబట్టి ఈ ఎర్ర గురానికి దేవుడు ఏమిస్తున్నాడు సమాధానము లేకుండా చెయ్యటకు దానికి అధికారం ఇచ్చిండు కాబట్టి ఈ లోకంలో అది సమాధానం దిసేస్తుంది ఆ గుంపు ఒక ఒక మతపరమైన గుంపు ఈ లోకంలో సమాధానం లేకుండా చేస్తా ఉంటుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు దాని తర్వాత చూడండి మరణం మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు చేస్తుంది కాబట్టి మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసండి దాని తర్వాత మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడును కాబట్టి ఆ గురంల మీద కూర్చున్న వానికి ఒక ఖడ్గం ఇవ్వబడను అని చెప్తున్నాడు అంటే పెద్ద ఖడ్గం పెద్ద కత్తి ఇది మనం మటప్పు గుండులో ఎన్నిసార్లు ధనించినాం ఏజ్ స్కేల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనం ధ్యానించినాం ఏజ్ స్కేల్ తో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఒకసారి చూడండి ఐదవ అధ్యాయం చాలా కాలం తర్వాత మళ్ళా మనం ఏజ్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని ధనించినాం ఐదవ అధ్యాయం పంతొమ్మిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయి కేవలం ఒక్క వాక్యం మీదనే మీరు ఇంటర్నెట్లో చూడవచ్చు మటప్పు గుండెకి సంబంధించిన విషయాలు మటప్పు సంబంధించిన విషయము ఏ హెచ్కల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రభువు ప్రవక్త అయిన ఏ హెచ్కెలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మరియు నరపుత్రుడా నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తోచి భాగములు చేయుము పట్టణము పట్టణమును ముట్టడి వేసిన దినములో సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును కాబట్టి దాని ప్రకృతి సహజంగా అర్థం తీసుకుంటే గడ్డం గొరిగించుకోవడం ఏంది తలకై తల వెంటకలు కట్ చేసుకోవడం అయింది వెంటకలన్నింటినీ ఒక త్రాసులో కొల్చడమేంది మూడు భాగాలు చేయడమేంది ఒక భాగాన్ని కాల్చివడమేంది ఒక భాగాన్ని ఒక భాగం అంటే మూడు భాగం అంటే పార్ట్స్ మూడో భాగంను కాల్చి రెండవ భాగాను తీసి ఖడ్గం చేత హాతం చేయము దాని తర్వాత దాని చుట్టూ మిగిలిన భాగంను గాలికి ఎగిరిపోనిమ్ము ఒక భాగము కాల్చివేయబడును ఒక భాగము ఖడ్గం చేత హాతమాగును మూడవ భాగము గాలికి ఎగరగొట్టబడును గాలికి ఎగరగొట్టబడిన భాగము వెనకలా కత్తి బయలుదేరును కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యం కూడా అదే వాడికి కత్తి అప్పగించబడును ప్రస్తున్నాం మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును కాబట్టి గొప్ప వెంట పడే ఖడ్గం ఇది కాబట్టి ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాణి చేతిలో ఉన్న ఖడ్గము సర్ప సర్పంలకు సాదృశ్యము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎర్రని గుర్రము సర్పంలకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు కాబట్టి వీడు ఏం చేస్తున్నాడో చూడండి భూలోకంలో సమాధానం లేకుండా చెయ్యును సర్పంలంతా ఈ లోకంలో సమాధానం లేకుండా చేస్తాయి ఎందుకంటే నేనే సమాధానం అన్నాడు ప్రభు మన ప్రభు సమాధానం మన ప్రభు లేకుంటే సమాధానం ఉండదు ఎక్కడ కూడా ఈ లోకంలో సరే ఈ లోకంలో ఎక్కడ మనకు సమాధానం లేదు కానీ మన హృదయంలో సమాధానం ఉంది ఎందుకు మన హృదయల ప్రభునుడు కాబట్టి కానీ ఈ సర్ప ఈ యొక్క సర్పంలోకి దేవుడు అధికారం ఇచ్చింది ఏంటంటే సమాధానం లేకుండా చేయడం ఎందుకు సమాధానం లేకుండా చేస్తాడు ఒకసారి చూడండి మీరు లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం యాభై వచనం లూకాసు వార్త అధ్యాయము యాభై వచనం మన ప్రభు అంటున్నాడు చూడండి ఇది క్రైస్తలకి అర్థం కాని విషయం నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చిత్నని మీరు తలంచుచున్నారా కాదు ఆయన ఈ లోకంలో సమాధానము తీసుకురాడానికి వచ్చాడా కాదంటున్నాడు మీరు అందేది బ్రదర్ ఇది ఇంత కష్టతరంగా ఉంది ఆయన సమాధానానికి అధిపతి కదా యశా గ్రంథంలో చూస్తాం ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నది పేరు కానీ ఇక్కడ ఆయన సమాధానం తీసుకొని రాలేదంటుండేది నేను సమాధానము నేను భూమి మీద సమాధానము కలగజేయ మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలగజేయ వచ్చితని మీతో చెప్పుచున్నాను ఆయన భేదమును కలిగజేస్తారంట యూనిటీ కాదు సమాధానం అంటే యూనిటీ సమాధానము కలగడానికి తీసుకు రాలేదు నేను భేదములను కలగజేస్తాను మీరు అర్థం చేసుకోలే విడదీసేవాడా మన ప్రభు బాగా అర్థం చేసుకోండి ఎందుకు భేదములుంటాయి ఎవరికైనా చెప్పండి భేదములు ఎందుకుంటాయి చెప్పండి అవగాహన లేకుంటే భేదములుంటాయి ఐక్యత ఏకరీతిగా ఆలోచించకపోతే భేదములు ఉంటాయి నువ్వొక రీతిగా నేనొక రీతిగా ఆలోచిస్తే భేదములు ఉంటాయి భార్య భర్తలకి భేదములుంటాయి ఎందుకుంటాయి భార్య ఒక రీతిగా ఉంటే భర్త ఒక రీతిగా ఉంటే భేదములు ఉంటాయి తల్లిదండ్రులు పిల్లలకి భేదములుంటాయి ఎందుకు వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు పడవు కాబట్టి భేదములు ఎందుకుంటాయి అంటే ఒకరి ఆలోచన ఆలోచనకి వ్యతిరేకంగా ఉంటే భేదములు ఉంటాయి అక్కడ ఉంది ఆడ వాక్యం అన్నీ మీకు చూపిస్తున్నాయి ఆ కొడల్కి కోడలికి పడదన్నాడు కదా అన్నా లేదా ఇక్కడ ఉన్నాయా వాక్యం ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందిరు ప్రతి కుటుంబంలో అక్కడ ఉంటుందని ఎందుకు తప్పని చెప్పిండే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కూడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పాను ఇప్పుడు కాదు కదా ప్రపంచమంతా ప్రతి సొసైటీలో తండ్రికి పిల్లలకి కొడుకు పడదు కూతురికి తల్లికి పడతలేదు అతకి పడతలేదు అంత విరోధంగా ఉంది ఎందుకు ఉందో చెప్పండి అంటే అది పవ్వే కల్పించినట్టడు నేనే కల్పించినట్టడు దేవుడు ఎందుకు విరోధం కల్పించిడు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే నువ్వు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరిస్తావో ఈ లోకం నిన్ను ఒప్పుకోదు అత్త రక్షణ పొందిందనుకో కోడలికి పడదు కోడలు ఇంకా రక్షణ పొందిన జీవితం ఉంటుంది కాబట్టి శరీరమైంది రక్షణ పొందినవాడు ఆత్మీయమైన వాడు రక్షణ పొందినవాడు శరీరమైన వాడు కాబట్టి ఆత్మకు శరీరానికి ఎప్పుడు కొట్లాట ఉంటది ఈ లోకంలో నీ హృదయం ఒక దిట్టు కూస్తూ ఉంటుంది నీ శరీరం ఇంకో దిక్కు గురుస్తూ ఉంటది వాటికి భేదం ఎప్పటికీ వినోదం తండ్రి రక్షణ పొందితే కొడుకు రక్షణ పొందాడు ఎట్లా సమాధానం ఉంటుంది ఇంట్లో తండ్రి గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు కొడుకు వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాడు సమాధానం ఉంటుందా కావాలని రెచ్చగొట్టేటట్టు సౌండ్ పెడతాడు పిల్లలు రక్షణ అనుభవంలో ఉంటే తండ్రి తాగుతూ సిగరెట్లు తాగుతూ మద్యం తాగుతూ కుటుంబంలో అట్లుంటే పిల్లలకి తండ్రికి సమాధానం ఉంటుందా భార్య రక్షణ అనుభవంలో ఉంటూ భర్త రక్షణ అనుభవంలో లేకపోతే సమాధానం ఉంటుందా కొడుకుతీ ఆమె అన్నిటి భరిస్తూ ఉంటది ఆమె ఎంత భరిస్తున్న వాడికి ఇంకా రెచ్చిపోతా ఉంటాడు అది విధానం అది మనం తిరిగి కొట్టమని ఉంది ఎందుకు కొట్టద్దు ఇది సమాధానానికి సంబంధి మనం ఏర్పరచుకుంది సమాధానానికి సంబంధించిన విధానం అందరితో సమాధాన పడి విధానం అది ఎందుకంటే సమాధానంతో కలిసి జీవిస్తేనే ఈ లోకాన్ని మనం రాజ్యం వెళ్ళగలమన్న విషయాన్ని జ్ఞాపకం ఈ కథలతో కొట్టాడి సంపాదించుకుంటుంది కాదు రాజ్యం అంటాడు మన ప్రభు కాబట్టి ఈ గుర్రాలకి ఈ ఎర్రగూడాలకి దేవుడు అధికారం ఇచ్చిండి ఈ లోకంలో సమాధానం లేకుండా చేయడం కాబట్టి ప్రతి కుటుంబంలో విభేదాలు పెట్టేదే వీడు అది విధానం అది దేవుడు ఎందుకు అప్పగించింది అంటే మీరు అర్థం తీసుకోవాలా ఒక రక్షణ అనుభవంలో ఉంటే ఇంకొకరు అనుభవం లేకపోతే వాళ్ళకి సమాధానం ఉండదు కూతురు రక్షణ అనుభవంలో ఉండి తల్లి రక్షణ అనుభవం లేకపోతే కూతురికి తల్లికి కడదు ఇద్దరు తాగుతా ఉంటే సమాధానం ఉంటది మళ్ళా కానీ అది పనికిరైన సమాధానం తండ్రి కొడుకు కలిసి తాగుతూ ఉంటే మంచిగా ఉంటారు కానీ అది పనికిరాని సమాధానం అది ఫాల్స్ పీస్ అంటారు ఇంగ్లీష్ లో తండ్రి కొడుకుల ఇద్దరు ప్రభుని తెలుసుకొని ఆయన సన్నిధిలో స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన సమాధానం అది అది కోల్పోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు అది సర్పంలకు అప్పగించిన పని ఈ లోకంలో సమాధానం తీయడానికి వాళ్ళకి అభి అప్పగించండి కానీ వాళ్ళు చూడండి డైరెక్ట్గా వాళ్ళు ఎట్లా సమాధానం తీస్తారు బ్రదర్ అనేది డౌట్ కదా నాకు డౌట్ ఉండేది డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఎట్లా అసమాధానాన్ని ఈ లోకంలో ప్రోత్సహిస్తారు నేను చాలామంది పాస్టర్స్ వాక్యాలు చెప్తుంటే విన్నాను వాళ్ళ వాక్యాలు చాలా డేంజరస్గా ఉంటాయి అది అసమాధానాన్ని ప్రోత్సహించే రకంగా ఉంటుంది మా బోధ కరెక్ట్ మీది రాంగ్ అసమాధానమే మీరంతా తప్పు మాదే కరెక్ట్ అంటే నువ్వు విభాదాలు పెడుతున్నావు ఎవడు పెడుతుండూ వాడే చేసుకుంటున్నాడు పాస్టరే చేసుకుంటున్నాడు ప్రపంచమంతటా ప్రతి చర్చి ఆ రీతిగా జీవిస్తే సమాధానం ఎక్కడ చెప్పండి బయటికి వాళ్ళు సమాధాన పడిన వాళ్ళు లాగుంటారు కానీ వాళ్ళ హృదయంలో మనకు సమాధానం పడేది ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక స్థలంలో బయటికి మరడక తప్పదు వాడు తప్పు వాడు చేసేది తప్పు వీడిది తప్పు అని ఒకరినొకరు తప్పు కట్టుకుంటారు అదొక సామెత ఉంది కదా పాట్ కెటిల్ని నువ్వు నల్లగుండవాలంట కెటిల్ అంటే తెలుసు కదా నీకు కెటిల్ అంటే ఛాయ ఛాయ్ వేడి చేస్తారు దాని కెటిల్ అంటారు పాట్ అంటే కుండ అది నల్లగుంటుంది నల్లగున్న కుండ కెటిలి నువ్వు నల్లగున్నవరా అన్నదంట అసలున్నది నల్లగ ఎవరు రెండు నల్లగానే ఉన్నాయి చివరికి అది విధానం మనం అది చేసుకుంటున్నాం నల్లగున్నవాడు కూడా వేరే వాడిని అది తేడా కాబట్టి ఎక్కడ కూడా సమాధానం ఉండదు అది వారికి అరీతగా అపేక్షించింది సరే ఇప్పుడు మనము ఈ గుంపు సంబంధించిన బోధ చూసుకొని ఈ కాలాన్ని మనం ఈ రోజు మనం ముగించుకుందాం మత్తవార్త పదవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని ప్రభు ఏరీతిగా చూపించాడు ఆయన ఎందుకు మనం ఇందాక చూసినాం కదా లూకాసు వార్తలో భేదమును కలగజడానికి నేను వచ్చిన అంటున్నాడు భేదము కలగజడానికి వచ్చినట్టు మత వార్త పదవ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం ఎన్నిసార్లు ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినాం అనేక ప్రాంతాలలో మనం తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఆ యొక్క విషయాలను మనం ధ్యానించిన చూడండి వచనం పదవ అధ్యాయము ముప్పై నాలుగవ ఈ విషయాన్ని మరీ విశదీకరించి మాట్లాడుతున్నాడు నేను భేదము కలగజడానికి వచ్చిన సమాధానాన్ని కాదంటున్నాడు ఈ విషయాన్ని చూడండి ముప్పై నాలుగవ నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితిని తలంచకూడి ఖడ్గమునే అక్కడేమంటుడు భేదం అంటుండు ఇక్కడేమంటుండు ఖడ్గం అంటుండు ఖడ్గమునే గాని సమాధానంను పంపుటకు నేను రాలేదు కాబట్టి ఖడ్గము దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఖడ్గము తీర్పుకి సాదృశ్యం మరణానికి సాదృశ్యం కాబట్టి దేవుడు మరణానికి వారిని ఎందుకు అప్పగిస్తుండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ఆయన భూమి మీదకి సమాధానాన్ని తీసుకొని వచ్చిండటం కరెక్టే కానీ ఎందుకు సమాధానం తీసుకుని రాలేదు ఎందుకు సమాధానం మనకు అనుగరించలేదు బాగా అర్థం తీసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానికి విరోధంగా జీవిస్తావో నిన్ను తప్పక కడ్గా అప్పగించాల్సిందే ఆయన విధానం ఒక మనుషునికి వాణి తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి ఎందుకు మన ప్రభు విరోధం పెడతాడు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆహ్వానిస్తావో నీ హృదయంలోనికి నీ స్నేహితులు నీకు విరోధులు అవుతారు ఎందుకంటే నువ్వు అంతవరకు వాటితో కలిసి తిని తాగిన నువ్వు రక్షణ పొందినాక నువ్వు అంతా తిరిగి తాగవు నీకు విరోధం ఉంటుంది అదే వీడు మారిపోయినరా వీడిని వదిలేసేయండి అది అసమాధానం ఇంతకాలం వీడు నాతో పాటు తిరిగి ఇప్పుడు నన్ను విడిచిపెట్టిన నీకు బాధ ఉంటుంది నువ్వు రక్షణ పొంది కూడా నీ హృదయంలో బాధ అవుతుంది అని వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసిండ్రే కుటుంబాలను విడిచిపెడతాయి భార్యను విడిచిపెడతారు వార్తలు విడిచిపెట్టేస్తారు ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తిలో ఆ రీతిగా జరుగుతుందన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రభుని సొంత రక్షణ స్వీకరించి ఆయన కొరకు జీవిస్తూ ఉంటావో రక్త సంబంధికులు నీకు దూరం ఉంటారు అప్పుడు నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎంతో మంది వాక్యాన్ని విని స్వీకరిస్తున్నావు కానీ నేను సొంత రక్త సంబంధికులు వింటలేరే అనే బాధ నీకు అనిపిస్తూ ఉంటది అది విధానం అది మన ప్రభు కూడా ఆ బాధను అనుభవించినవాడు తన తండ్రి అతన్ని వెంబడించినట్టు మనం ఎక్కడ చూడం కదా ఈ లోకపు తండ్రి తన తమ్ముళ్ళు ఆయన వెంబడించినట్లు మనం ఎక్కడి ఒక వ్యాపబు తప్ప ఎవరు వెంపడించలేదు ఆయన కాబట్టి ఆయన ఆ బాధను అనుభవించిన వాడు కూడా అంతే ఒంటరి పోరాటమే జీవ చివరి వరకు మరణించేంత వరకు ఒంటరిగానే వాళ్ళు జీవించరు కదా నువ్వు నేను కూడా అంతే ఈ లోకంలో మన పోరాటము ఒంటరిగానే ఉంటుంది నువ్వు ఎక్కడ ఒంటరిగానే పోరాడుతుంటావు కానీ మన సహవాసం ఆత్మలో ఉంటుంది నిత్యము మనము సిరత మీద మన ప్రభుత్వం పాటు ఉంటాము కాబట్టి మన పోరాటం మట్టుకు మనం విడిచిపెట్టడం ముప్పై ఎనిమిదవసరంలో చూడండి ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అదురు ఎందుకు ఎందుకు అతనికి శత్రువులు అవుతారు నువ్వు ప్రభుని స్వీకరించినప్పుడు నీ కుటుంబీకులు ప్రభుని వెంబడించినప్పుడు వాళ్ళకి నువ్వు శత్రువు కాబట్టి మన ప్రభుని మనం స్వీకరించినప్పుడు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆయనను స్వీకరించలేదు కాబట్టి మనకు శత్రువులు అవుతారు ఎందుకంటే మన మీద దేశం ఉంటుంది చూడండి క్రైస్తవ జీవితంలో ఇది ఒకటి జాగ్రత్తగా విషయం మనం ఎవరికి హాని చేయం కానీ మనం అంటే భయపడతారు మనమంటే ద్వేషం మనం ఎవరిని ఎవరికి నష్టపరచం అందరికీ సహాయపడతాం మన దగ్గర సాయం పొందిన వాళ్ళే మనకు విరోధులు అవుతా ఉంటారు ఈ అనుభవము మీరందరూ ఖచ్చితంగా రుచి చూసింటారు మీ జీవితాలలో నా జీవితంలో లెక్కకు మించినాయి నేనేం దుఃఖపడను ఎందుకంటే ఈ వాక్యం నా జీవితంలో ఎలా ఎందుకంటే మన ప్రభు ఆ విధానాన్ని మనం చూపిస్తున్నట్టు నీ నీ సహాయం పొందిన వాళ్ళు నీకు విరోధంగా మాట్లాడినప్పుడు నువ్వు దుఃఖపడతావు కానీ నేను సంతోషిస్తే ఎందుకో తెలుసా ఈ వాక్యము ఆయన ఎప్పుడో చెప్పిన రెండు సంవత్సరాల క్రితమే నెరవేరుతున్నాను ఆయన అందుకు నాకు నిజమైన ఆయన జీవం ఆయన వాక్యంలో జీవం నేను రుజువు పాస్తాను ఎందుకంటే ఆయన చెప్పిన మాట నా కాలంలో నా జీవితంలో ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి ఆయన నిజంగా సజీవుడు నేను అట్లా సాక్ష్యం ఆయన వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను కాబట్టి ఆయన సజ్జుడని సాక్ష్యం ఇవ్వగలను నేను స్పెషల్గా నీకు ఆయన చూపించలేని టేబుల్ ఇవ్వబడమని అవసరం లేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు రెండు సంవత్సరాల తర్వాత ఇవన్నీ నెరవేరుతున్నాయి నా కాలంలో నా జీవితంలో కాబట్టి బాగా ఒక మనిషిని ఇంటివారి అతనికి శత్రువులగుదురు కాబట్టి తండ్రినను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించినవాడు నాకు పాత్రుడు కాడు ఇదేంది బ్రదర్ అని నచ్చింది తల్లినైనను తండ్రి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించినవాడు నాకు పాత్రుడు కాడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వాళ్ళు పిల్లల్ని కన్నారురు కాబట్టి వాళ్ళని పెంచాలి అది బాధ్యత కానీ పిల్లలు ఇంగ్లీష్లో బాగుంటుంది తెలుగులోనేది పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్యం కాబట్టి పిల్లలు ఆయనే స్వాస్థ్యం మీరేదో కండరు అనుకుంటున్నారు మీ పిల్లలు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ పిల్లలు కాదంటుంది బైబల్ వాళ్ళు కేవలము ఈ లోకంలో పాత్రలు అంతే పాత్రలాగా ఉన్నారు దేవుని ప్రణాళిక దేవుని పిల్లలని ఈ లోకంలో తీసుకుని రావాలి అది విధానం అంతే భారభర్తల విధానం అని కానీ వాళ్ళు మీ సత్తు కాదు కాబట్టి పిల్లలు దేవుడి స్వాస్థ్యం కాబట్టి నీ బాధ్యత ఏంది దేవుడు నువ్వే నాకు ఇచ్చిన బహుమానంలాగా నేను తిరిగి వాళ్ళని నీకే సమర్పిస్తున్నా అది విధానం కానీ వాళ్ళని నువ్వు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించవు అబ్బాయి ఎంత ముద్దుగులో నా కొడుకు అనేసి నువ్వు ప్రభుకంటే ఎక్కువ ప్రేమించావు నా పాప ఎంత బాగున్నది ఎంత బాగా చదువుతుంది అని ప్రభుకంటే నువ్వు ఎక్కువ ప్రేమించవు వాళ్ళని నువ్వు చదివించాలని బాధ్యత నీకు ఆయన కాబట్టి లోకంలో నీ పిల్లలని నీకు అప్పగించండు నువ్వేదో కష్టపడి సంపాదించుకుంది కాదు నీ బాధ్యత అంతే వాళ్ళని కలినప్పుడు నువ్వు కన్నప్పుడు నీకు అటువంటి ఉండదు కానీ కలినప్పుడు వాళ్ళ మీద నీకు లెక్క ఉంటుంది విషయాన్ని నువ్వు ఎట్లా పెంచినావు లెక్క ఇవ్వాల్సి వస్తుంది అది విధానం కాబట్టి కుమారుడైన కుమార్తెడైన నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎవర్ని ఎక్కువగా ప్రేమించినా నువ్వు ఆయనకి కావు ఎంత సేవాకుడమైన కావచ్చు ఎంత గొప్ప సేవన చేయొచ్చు ఎంత కష్టపడినా సాధించవచ్చు ఏమైనా చేయొచ్చు పెద్ద పెద్ద చర్చలు కట్టచ్చు నువ్వు ఊర్లు తిరగచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ప్రభువుని ఈ లోకంలో దేనికైనా దేనికంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ఆయనకి కావు ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం నేను ప్రతి క్షణం ప్రవ్వ నీకు పాత్రుడుగా ఉండాల ప్రవ్వ నాకు సాయపడు సర్పములు తీసుకున్న విధానం అది వాళ్ళని వాళ్ళు అతన్ని ప్రేమించలేదు ఈ లోకాన్ని ప్రేమించారు వాళ్ళు వాళ్ళ మందిరాలను ప్రేమించారు వాళ్ళ పొజిషన్స్ ని ప్రేమించారు వాళ్ళ పవర్ని ప్రేమించారు యాజకులం కదా మేము గొప్పవాళ్ళం మాకు స్పెషల్ డ్రెస్ వాటికి ప్రాధాన్యతారు వాళ్ళు ఎక్కువ వాళ్ళని వాళ్ళని ప్రేమించుకున్నారు సెల్ఫ్ లవ్ అంటారు ఇంగ్లీష్లో వ్యక్తిగతంగా వారిని వారు ప్రేమించుకున్నారు కానీ వారి కంటే ఎక్కువ ప్రేమించుకోలేదు వాళ్ళ సంఘాల కంటే వాళ్ళు ప్రభుని ఎక్కువ ప్రేమించలేదు కాబట్టి వాళ్ళు ప్రభుకి పాత్రలు కారు ప్రభు అని నామంలో ప్రవచించలేదా అంటారు ఒకరోజు మీరు ఎవరో వెళ్ళకపోండి అంటారు కాబట్టి సర్పములు ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే మనం అందుకే యాపము భక్తుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీలో అనేకులు బోధకులు కాకుడి ఎందుకు హెచ్చరించిండో ఇప్పుడు ఎందుకంటే మీరు బోధకులు అయితే మీరు చాలా జాగ్రత్తగా జీవించాల్సింది మీ జీవితం మీరు బోధకులు అయి ఉండి సగం సత్యం సగం అబద్ధంలో ఉండి సర్పంలాగా తయారైపోతారు మీరు బోధకులు అయి ఉండి ఈ యొక్క సత్యాన్ని ప్రకటించకపోతే మీరు సర్పంలే కాబట్టి మీకు శిక్ష తప్పదు ఎందుకంటే బోధకులకు మరీ శిక్ష అని వాక్యం అందుకే మనము బోధకులకు కాకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి ఈ విషయం ఎందుకంటే ఇవి బయలుపరచబడ్డ ఇవన్నింటినీ జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని పరీక్షించి వాటిని ప్రకటించుతూ పోవాలి అనేకులకు నువ్వు నీ సొంత గృహాలు కట్టుకొని అందులో నివసించడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యాజకులకు నేను మీకు ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు ఎందుకంటే నేనే మీకు స్వాస్థం అన్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించదు కాబట్టి ఎవరు ఆయనకు పాత్రలు చూడండి ఒకసారి ఈ యొక్క వాకింగ్ ఎడ్యుకేషన్ ముగిస్తాను ఎర్రగూడలకు సంబంధించిన బోధ ఉత్సవం తిరిగిన ఎవరు ఆయనకి పాత్రలు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడి నాకు పాత్రుడు కాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కారు కాబట్టి నీకు ఒక భారం అప్పగించింది దేవుడు సిలువని మోయడం అంటే ఒక భారం అది కదా శ్రమతో కూడిన భారం అది ఈ లోకంలో ఆయన సిలువను మోస్తుంటే అందరు ఉంచిండ్రు కొట్టిండ్రు కదా దానికి సంబంధించిన విషయం జ్ఞాపకం చేస్తుంటూ నువ్వు ఇంక శ్రమలు తప్పవు ఈ లోకంలో కష్టాలు తప్పవు నువ్వు ఆ భారాన్ని మోయక తప్పదు ఒక ఒక పర్పస్ కొరకు నువ్వు సిల్వను మోస్తున్నావు ఆయన మరణం కొరకు సిలవు మోసండి మనం కూడా అంతే మనం ఆ భారాన్ని మోసుకొని ఆయనని ప్రేమిస్తేనే కాని మనం ఆయనకు పాత్రలం కాం తన ప్రాణమును దక్కించుకునే వాడు దాన్ని పోగొట్టుకును కాబట్టి మనమంతా ఈ లోకంలో మన భవిష్యత్తుల గురించి మన ఉద్యోగాల గురించి మనం ఎంతగానో కాపాడుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా అవి పోగొట్టుకుంటామని చెప్తుంది కానీ నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకునే వాడు దాన్ని దక్కించుకోను ఈ లోకంలో ఆయన నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టున్నాడో నీతే జీవము వాడు పొందుకుంటాడో అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు నలభై రెండవ వర్షంలో చాలా ముఖ్యమైన విషయం ఉంది అది మీరు తర్వాత ఇంటికి వెనక ధ్యానించండి కాబట్టి ఈరోజు మట్టుకు ఆరంభిస్తున్న ఆరంభంలో మనం తీసుకుంటున్నాము ఎర్రని దేవుడు అధికారం ఇచ్చిండేది ఈ భూమి మీద సమాధానాన్ని కొట్టివేయడానికి రెండవది మరణానికి మరణము వాళ్ళకి అప్పగించేవుడు చూడండి యోపు కాలంలో సైతానికి మరణం మీద అధికారం ఇవ్వలేదు ఆయన శరీరాన్ని ముట్టు ఆయన కుటుంబాన్ని ముట్టు ఆయన పిల్లల్ని ముట్టు కానీ ఆయన ప్రాణాన్ని మట్టుకు ముట్టకు అని అధికారం ఇచ్చింది చెప్పింది ఆజ్ఞా ఇచ్చింది కానీ ఇక్కడ మటుకు వీడిగా అధికారం ఇచ్చింది ఆజ్ఞా ఇచ్చింది మరణం కాబట్టి ఆ గొప్పజనం వెంట కత్తి అనేది సర్పమే అది పోయి కాట వేయాలి అది విధానం అది సర్పమంటే కాటేసేది కదా దానికి సంబంధించిన విషయము నేను నీకు వచ్చేవారం చూపిస్తాను దేవుడి యొక్క వాక్యాన్ని గాక ప్రార్థన చేస్తాను పరిశుద్ధుల దేవ వదనాలను మీ యొక్క వాక్యంలో నీ సత్యాన్ని మాకు చూపిస్తున్నారు ప్రభా అనేక పర్యాయాలు వాటిని మేము గ్రహించలాగా ప్రభావ మీరే సాయకులుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించి దాని ప్రకారంగా మేము జీవించాలా ఓ ప్రభా అనేకులకు మేము దాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు ఆగవర్శపరచుకోమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెని